గురుభ్యో నమ హరి ఓం శ్రీతి మామే మామిభవత్దశంకర లోక శంకర ఓం ఆప్యాయన్మా ప్రాణశక్షుత్రింద్రియాణి సర్వాణి సర్వ బ్రహ్మోపనిషదం మా్రహ్మ నిరాకర మా బ్రహ్మ నిరాకరోత్ నిరాకరణం మేస్సు తదాత్మని నిరపేయ ఉపనిషత్సు ధర్మాస్ మి సు శాంతిశ్శాంతిశాన్ని మసేసు దహరేవాహరేవాణో రంత్ అవతారితో చూద్దాం సంబంధ భాషను చూసి ఎందుకంటే ఖండ ఆరంభంలో గరచిన ఖండలో ఉన్నటువంటి విషయాలంతనే కూడా సమగ్రంగా సంగ్రహంగా చెప్పి ఖండలోకి మమ్మీ ప్రవేశపెడతారు భవిష్యకా అలా ప్రవేశపెడతారు కనుకనే దానికి అవతారిక అని పేరు చేపట్టుకుని గంగా నదిలోకి తీసుకువెళ్ళినట్టుగా అలా అవతరింపజేస్తారు ఇంట్రడ్యూసింగ్ చూద్దాము ఎలా చెప్పారు ఆయన మొత్తం గడచిన ఖండ యొక్క సారమంతా కూడా ఒక ఫ్రేజ్ లో పెట్టేశాడు చూడయా నీ స్వరూపము ఆత్మ అదియే బ్రహ్మ స్వం ఆత్మ బ్రహ్మ నీవు నువ్వు అనుకుంటున్నట్టుగా ఒక పర్టికులర్ పర్సన్ కావు ఎందుకంటే చూడండి ఒక పర్టికులర్ పర్సన్ నేను అని ఒక పర్సనాలిటీకి అతుక్కుపోయి ఉంటాడు మనిషి ఆ పర్సనాలిటీలో హేయము ఉపాధేయము ఉంటాయి ఎవరికి వాడికే నేను ఇలా చేసి ఉండాల్సింది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి నా పర్సనాలిటీలో కొన్ని అంశములు నాకు అంగీకారం కావు కనుక వాటిని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దానికోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒకటి వచ్చింది ఉంటుంది ఇప్పుడు తపస్సు చేయటం దేనికి తనను తాను అభివృద్ధి సాధన చేయటం దేనికి తనను తాను అభివృద్ధి అంటే తన తనకు ఒక వ్యక్తిత్వ బుద్ధి ఉంటుంది నేను ఫలానా ఆ వ్యక్తిత్వ బుద్ధిలో గుణదోషాలు రెండు ఉంటాయి నా తన నా వ్యక్తిత్వంలో ఉండే గుణము నాకు తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకి నేను సెకండ్ క్లాస్లో ప్యాస్ అయ్యాను అనుకోండి నేను ఫస్ట్ క్లాస్లో ప్యాస్ కాలేకపోయాను వాళ్ళందరూ పాస్ అయ్యారు అనే దోషము నా ఉంటుంది తర్వాత గుణము ప్రతివాడికి తనలో ఉండే గుణాలు అనుభవానికి వస్తూ ఉంటాయి నేను చాలా దయామయుడను సో కాబట్టి నేను చాలా మంచివాడను అని ప్రతివాడు అనుకుంటాను అంచేతనే మీరు ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు చాలా సాధు స్వభావాలండి మీకు ఇంట్లో వాళ్ళతో అప్పుడప్పుడు కలహాలు వస్తాయి దాంట్లో మీ తత్వే ఉండదు వాళ్ల మూలంగా కలహాలు వస్తాయి ఈ గ్రహాల వల్ల అటువంటి కలహాలు వస్తాయి దాంట్లో మీ తప్పే ఉండదు మీరు సాధు స్వభావలే అని చెప్తారు వాళ్ళు దట్ ఈస్ హౌ హీ పుట్స్ ది హోల్ అది విని వీడు మహానంద దానికి గ్రహాలకి సంబంధం ఏమి హ్యూమన్ సైకాలజీ అని అలా తిప్పేడు వాడని వీడు తెలుసుకోవడమే కాదు వాడు కూడా తెలుసుకోరు ఎందుకంటే చెప్పేవాడు కూడా తెలుసుకోడు చెప్పేవాడు కూడా ఎక్కడో బట్టి పెట్టొచ్చి చెప్తున్నాడు అదంతా సచవన వాడు అనుకుంటాడు సో ఈ విధంగా మనుష్యులు తమయందు తాము కల్పించుకున్న ఒక వ్యక్తిత్వము దాంట్లో మంచి విషయాలు కొన్నింటిని భావన చేసుకుంటూ ఉంటారు కొన్నింటిని తమ తమ వీక్నెస్లు తమకే తెలుస్తూ ఉంటాయి ఆ వీక్నెస్ నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చూడగా అదంతా పొరపాటు నీ గురించి నీవు తెలుసుకోకపోవడం చేతనే నీ అందు నీకు హేయము ఉపాధేయము అనేవి కనబడుతూ ఉన్నాయి వాస్తవంలో ఏ శుద్ధమైన చైతన్యము నందు హేయము లేదో ఉపాధేయము లేదో ఏది హేయము ఉపాదేయము కాదో అంటే ఏది విదితము అవిదితము కాదో అన్నదాన్ని ఏది హేయము ఉపాధేయము కాదో అటువంటి నీ స్వరూపాన్ని ముందు ముందు అది పొట్టుకో హేయోపాధేయరహిత ఆత్మ అది అది నీ స్వరూపం ముందు దాన్ని పట్టుకో పట్టుకుంటే అదే బ్రహ్మ ఎందుకంటే జనులు బ్రహ్మని పట్టుకునే హడావిడిలో ఉంటారు దేవుణ్ణి పట్టుకునే హడావిల్లో ఉంటారు మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల చాలా బిజీగా ఉంటారు దేవుడికి గుడి కట్టిస్తాను అంటే దేవుడికి గుడి కట్టించొచ్చిన సరే దేవుడికి గుడి కట్టించొచ్చినా సరే ముందు తన స్వరూపాన్ని తను తెలుసుకోవాలక్కర్లేదా అది మానేసి దేవుడికి ఏదో గుడి కట్టిస్తానంటాడేమిటి అంటే మరి గుడి కట్టించడాన్ని నేను తప్పు మీరు అనుకోరు కాంటెక్స్ట్ అన్నట్టు సో కాబట్టి నీ స్వరూపాన్ని నీవు తెలుసుకో అది నీ అదే గుడి కట్టించడం ఆ దేవుడి గుడి నీ ఎందు అది నీ హుర్రయంలో గుడి ఒకదాన్ని కట్టించే ప్రయత్నం చేయి అది తెలుసుకోకుండా బయట ఏదో చేస్తానని ఉద్ధరించి అంటే తన తన వ్యక్తిత్వానికి కొంత శోభను కల్పించుకునే ప్రయత్నం అది అని పాయింట్ ఈజ్ మేడ్ సో తన ఎందు తనకు హేయము ఉపాధేయము అనేవి అంటే ఈ పాయింట్ మరి చాలా క్రిటికల్ పాయింట్ మీరు ఎంతవరకు పట్టుకున్నారో నేను అడగను పర్సన్ ఐఎం పర్సన్ అని మీరు అనుకుంటూసేపు మీరు సత్యానికి దూరంగా ఉంటారు యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఆత్మా ఇస్ నాట్ పెర్సన్ ఎందుకంటే పెర్సన్ అవ్వాలంటే దాన్ని కీయ భావము అంటారు ఒక క్రిస్టలైజేషన్ క్రిస్టలైజేషన్ ఏదో ఒక ఉపాధిని పెడితే గానీ మీకు పెర్సన ఉండదు ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి ఆకాశానికి ఏదో ఒక ఉపాధిని పెట్టాలి ఘటాకాశము మఠాకాశము నీడిల్ స్పేస్ ఏదో ఒక ఉపాధిని పెడితే తప్ప అది పర్టికులర్ అవ్వదు అలాగే ఆ శుద్ధ చే దానికి ఏదో ఒక ఉపాధి పెట్టాలి పండితులను కొడుకును తండ్రిని మనిషిని పురుషుల్ని స్త్రీని ఏదో ఒక ఉపాధి పెడితే గాని ఒక పర్సనాలిటీ రాదు ఒక ఉపాధి కర్మ ఇలాంటి ఉపాధులు లక్షల ఉపాధులు పెట్టుకుని ఉంటారు మనుషులు తన గురించి ఆ ఉపాధులనన్నింటినీ తిరస్కరించి ఏ విశేషములు లేని దాన్నే హేయోపాధేయ వర్జిత ఎందుకంటే ఏవైనా కొన్ని విశేషాలు పెట్టుకుంటే ఆ విశేషి అది తిరుగుతుంటే దాని కొంచెం ఏమో కొన్ని విశేషాలు పెట్టుకుని ఆ విశేషాల్లో కొన్ని మనకి హేయములు ఉంటాయి కొన్ని ఉపాధేయులుంటాయి ఆ విశేషములు మనకి చాలా ఆ హేయోపాధేయములు అనేటువంటి ద్వంద్వంలోకి నెట్టివేస్తాయి దాన్ని బట్టి రాగద్వేషాలు సుఖ దుఃఖాలు పుణ్యపాపాలు ఇంకా మంచి చెడులు ఇవన్నీ వస్తాయి కాబట్టి నీ స్వరూపమునందు ఏ విశేషములు లేవు అన్నట్లయితే దాంట్లో ఇంక ఇంప్రూవ్ చేయాల్సిందేం లేదు రిమూవ్ చేయాల్సిందే ఏమీ లేదు అటువంటి శుద్ధ చైతన్యమే నీ స్వరూపము అది శుద్ధ అన్న బ్రహ్మ కాబట్టి దేవుణ్ణి వెతికే ప్రయత్నం కూడా అది ఈ విధంగా అది సఫలము కావాలి ఆత్మాత్మం బ్రహ్మ ఆ విధంగా ఈశ్వరుని యొక్క అన్వేషణ సఫలమవ్వాలి కాబట్టి ఈశ్వరుణ్ణి అన్వేషించడం చాలా మంచి పని కానీ ఆ ఈశ్వరాన్వేషణ ఒక రాంగ్ డైరెక్షన్లో అంటే ఇన్కంప్లీట్ గా ఉండకూడదు ఇప్పుడు ఈశ్వరాన్వేషణ పూర్తవు గుడి తర్వాత గుళ్ళో ఉన్న ఈశ్వరుడే తన అంతర్యామిగా ఉన్నాడు అని కూడా తెలుసుకోవాల్సి నా పని అయిపోయిందంటే అవదల్లాగా తన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు అని తెలుసుకున్నా కూడా పూర్తవదు ఆ అంతర్యామి యొక్క అంతర్యామి కంటే భిన్నంగా నేను లేను అని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మాత్మం బ్రహ్మ అంతవరకు మనం ప్రథమ ఖండంలో తెలుసుకున్నాము ఇది ప్రత్యాయిత శిష్యిష్య ప్రత్యా అంటే బోధిత ఇటువంటి జ్ఞానమును కలిగించబడినవాడు ఈ విధంగా ఆయన బోధించాడు వీడు తెలుసుకున్నాడు ప్రత్యాయిత అంటే దాన్ని హేతు నిత్యంట అంటే ప్రేరణార్థం తాను తెలుసుకోవడం ఎదరవాడు తెలుసుకునేట్లా చేయుట ఆ విధంగా తెలుపుడు చేయబడిన శిష్యుడు తెలుసుకున్నాడు తెలుసుకుని ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి అన్ని పర్సనాలిటీస్ని గివప్ విడిచిపెట్టి త్యాగం చేసి వస్తాడు సన్యాసంలో మీరు కనపడుతున్నారు అన్ని పర్సనాలిటీస్ని త్యాగం చేసేస్తారు సన్యాసం అంటే మరి కదా అంతకుముందు ఏమనుకునేవాడు నేను ఈ అమ్మాయి ఈ లేడీకి నేను మొగున్ని ఈ కుర్రాడికి నేను తండ్రిని ఈ అమ్మాయికి నేను తండ్రిని వీడికి నేను సోదరుణ్ణి అని ఇలాగ అనుక్కునేవాడు నేను ఫలానావాడి కొడుకుని ఫలానా వారి కొడుకునంటే అర్థం అంటే తెలిసిన ఆ ఫలానా ఆయనకున్న ఆస్తిలో వాటాకల వాడను అని అర్థం చాలా వెరీ కన్నీంగ్ ఫెలోస్ ప్రధాన వాళ్ళు కొడుకునే ఉంటే అర్థం వాటా మనసులో మెదులుతూ ఉంటుంది నాకు ఒక ఎకరాల కొండ్రోలు ఉన్నది ఆ కొండల్లో నాకు మూడు ఎకరాల వాటా వస్తుంది అది నేను అమ్మేస్తే వీరేమో నుండి వ్యవసాయం చేసేది ఏమి ఉండదు కదా ఇదంతా ఆప్షన్టీ లేదు చూడలేదు అది అమ్మేస్తే మూడు నాలుగు పన్నెండు లక్షలు వస్తున్నాయి నేను ఫిక్స్డ్ డిపాజిట్లో లేకపోతే సర్టిఫికేట్ కొనుక్కుని పెట్టుకుంటాను వీడు అంత ఉంది అంత ఉంది వాడి కడుపులో వాడి కొడుకు అంత ఉంటుంది ఒకవేళ వేడికి రాకపోయినా వీడి భార్య వీడికి చెప్తుంది కాబట్టి సో అలా ఉంటాడు గృహస్థం సంసారాలు అలా ఉంటారు గృహస్థం కాదు సంసారాలు అలా ఉంటాడు వీడికి విరక్తి పుడుతుంది విరక్తి పుట్టి వీడు సన్యాసం తీసుకుంటాడు సన్యాసం తీసుకున్న పేరు కూడా మార్చేస్తారు ఎందుకు మార్చేస్తారంటే ఆ పేరు చుట్టూ ఉండే ఉపాధులు రూడేదని ఉపాధులు ఉంటాయి అవన్నీ ఓడపేయకడం కష్టమైన పేరు తీసి పారేస్తే ఆ ఉపాధులు పోతాయి అని వీడేం చేస్తాడు సన్యాసం పుచ్చుకుని కొత్త ఉపాధిని నిర్మాణం చేసుకుంటాడు దాంట్లో మొట్టమొదటి కొత్త ఉపాధి ఒకటి తెలిసిన నేను సన్యాసిని అని మొట్టమొదటి కొత్త ఉపాధి రెండవ కొత్త ఉపాధి ఒకటి అంటే నేను బ్రహ్మ విద్యాచార్యుడను కొంతమంది పేర్లలో పెట్టుకుంటారు ముందు ఆచార్య అని పెట్టుకుంటారు ఆచార్య అని ఎవరు పెట్టుకుంటారు యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ వాళ్ళు పెట్టుకుంటారు ప్రొఫెసర్ అనడానికి వదులుగా ఆచార్య అని పెట్టుకుంటారు తెలుగు యూనివర్సిటీ మామూలు ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు ప్రొఫెసర్ అనే పెట్టుకుంటారు తెలుగు యూనివర్సిటీకి వెళ్తే అక్కడ కొంతమంది ఉంటారు వాళ్ళు ఆచార్య అని పెట్టుకుంటారు మీరు హృషికేశ్ వెళ్తే సన్యాసం పాఠాలు చెప్పుకునే వాళ్ళు ముందు ఆచార్య అని పెట్టుకుంటారు విజిటింగ్ కార్డులో ఆచార్య రామకృష్ణానంద అనేది సంథింగ్ లైక్ ఈయన ఆచార్య అంటే ఏమాచార్య ఏదో వీరేది గృడామణం ఏదో పాఠం చేస్తూ ఉంటాడు విచ్ ఈస్ గుడ్ వీవేరు గొడవని కావడానికి ఆచార్య అనే ఉపాధి పెట్టుకుంటాడు కాబట్టి తర్వాత ఇంకో ఉపాధి ఏమిటంటే ఇంకా ఉపాధి పదానికి బిరుదు అనే అర్థం ఉంది తెలుసు అనే కదా ఉపాధి అనే పదానికి బిరుదు అనే అర్థం ఉన్నది వేదాంతంలో ఉపాధి వేరు లోకంలో ఉపాధి వేరు సో వైరాగ్య ధురంధర అని బిరుదు పెట్టుకుంటాడు ఆ బిరుదు తనకి తాగిచ్చుకోకూడదు కదా ఇప్పుడు మీకు లా పొజిషన్ ఏమిటో తెలిసిన పేరుకి పక్కన ఎంఏ బిఏ అలా పెట్టుకుంటే అరెస్ట్ చేస్తారు ఆయన ఏమన్నా అరెస్ట్ చేశారు కదా ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన తోమర్ ఆయన పేరుకి వెనకాలేం పెట్టుకున్నాడు ఎంఎల్ బిఎల్ అనేది పెట్టుకున్నాడు అలా పెట్టుకోకూడదు ఇది జిల్లే అరెస్ట్ చేస్తాడు అంటే పట్టుకో వాళ్ళతో పట్టుకుంటే అరెస్ట్ చేస్తారు మామూలుగా ఇప్పుడు మీకు చక్కటిపల్లి వెళ్తే రెండు వేల ఐదు వందల మంది తప్పు బియ్యలు ఉంటారు అక్కడ చికట్పల్లి ఫార్మ్ షాప్ లో దొరుకుతాయి బిఏ సర్టిఫికెట్లు కాబట్టి అక్కడ రెండు వేల ఐదు వందల మంది ఉంటారు ఎప్పుడు బిఏ పరీక్ష కాస్త కాని వాళ్ళు కానీ వాళ్ళు ఎవడో ఏం చేయరు ఆ సందర్భం రావాలంటే వాడు దొరికి టైం కావాలి అప్పుడే దొరుకుతాడు ఇప్పుడు ఈ గారు కూడా పాపాయం ఎంతకాలం నుంచి పెట్టుకున్నాడు ఆ బియ్యలు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నాయనిగా బియ్య ఇప్పుడే వీళ్ళు కళ్ళు తెరిచి ఆయన అరెస్ట్ చేశారు అన్యాయం అండి అడిగితే ఆయన ఒక్కడనే అరెస్ట్ చేయడం ఏమి మిగతా వాళ్ళని అరెస్ట్ చేయక్కర్లేదు ముప్పై ఏళ్ళు సో ఇలాంటి ఉంటాయి వాట్ ఎవరు సో ద పాయింట్ ఈజ్ అలా పెట్టుకోవాలంటే ఇల్లీగల్ ఇల్లీగల్ పూజ్యవామీజీ చెప్పారు ఇది ఇల్లీగల్ యు కెనాట్ పుట్ బిఏ లైక్ దాట్ బట్ ముందు పెట్టుకోవచ్చు ముందు పెట్టుకుంటే ఇట్ ఈస్ నాట్ ఇల్లీగల్ ఇప్పుడు నేను పెట్టుకోవచ్చు ముందు వైరాగ్య ధురంధరణి విరక్త శిరోమణి తెలంగాణ బ్రహ్మ విద్యా ప్రతిష్టాన అనేది తెలంగాణకు నేనే బ్రహ్మ విద్యను మొన్న పెట్టుకోవచ్చు గారు కూడా చాలా సంతోషిస్తున్నారు సో కాబట్టి పెట్టుకోవచ్చు అలా ముందు ఇల్లీగల్ కూడా కాదు ఇట్ ఈ ఇమ్మోరల్ అయితే తప్ప ఇల్లీగల్ కూడా కాదు ఇలాంటి దీన్ని ఇలాంటి ఉపాధులు పెట్టుకుంటారు పెట్టుకుని ఇప్పుడు దీంట్లో వెళ్ళి బ్రహ్మజ్ఞాని ఫలానా అని ఇప్పుడు నేనే బ్రహ్మజ్ఞాని స్వామితత్వదారుందా అని పెట్టుకున్నామనుకోండి అలా పెట్టుకోవచ్చు పెట్టుకునే వాళ్ళు అలాగే పెట్టుకుంటారు దీంట్లో ఇంకో చిన్న మతలబ్బున్నాయి బ్రహ్మజ్ఞాని అను కాకుండా జ్ఞానబ్రహ్మ అని రివర్స్ చేసి పెట్టుకోవచ్చు యు హ్యూటిఫుల్గా నాకు బ్రహ్మజ్ఞాని స్వామితత్వదారుందా అన్నకోండి ఎక్కువ నిమిషం ఏదో దాల్మీ కాల అన్నట్టుగా ఉంటుంది జ్ఞాన బ్రహ్మ స్వామి అచ్చ బహుత హార్షవిద్యా హార్షవిద్యా వాచస్పతి అని పెట్టుకున్నాడు వీటన్నింటినీ ఉపాధులు అంటారు ఇప్పుడు ఆ శిష్యుడు ఏమైనా పెట్టుకుంటున్నాడంటే ఉపాధి నాకు బ్రహ్మ తెలిసింది అని పెట్టుకుంటున్నాడు ఉపాధి ఓ కొత్త ఉపాధిని ఒక దాన్ని సంపాదించాడు అహమేవ్య అహమేవ బ్రహ్మ ఇది సుష్ఠు వేద అహం ఇలా ఎప్పుడైతే పాఠం చెప్పారో అది గురువు గారు శిష్యుడు నేనే బ్రహ్మను ఆ విషయం నాకు చాలా బాగా తెలిసిపోయింది అని అనుకుంటాడు ఎంత తప్పే ఉంది అక్కడే ఉంది తప్పంతా అదే అలా అనుకుని పోకూడదు ఇతిమాగృయా అనేటువంటి పొరపాటు జ్ఞానాన్ని పొరపాటుగా వాడు తెలుసుకోరాదు ఓకే ఎందుకంటే దీంట్లో చిన్న రహస్యం ఉంది మీరు బాబాగా గుర్తుపెట్టుకోండి బ్రహ్మజ్ఞానమే ఉంటుంది కానీ బ్రహ్మజ్ఞాని ఉండడు అది మీకు ఎలా అర్థమైందన్నమాట అర్థమైంది అది బ్రహ్మజ్ఞానమే ఉంటుంది దీనికి ఎలా చెప్తారంటే అహం రాజా అస్మి అహం బ్రహ్మ అస్మి అని రెండు మీద వాక్యాలు అహం రాజా అస్మి అన్నప్పుడు అడిగి పట్టాభిషేకం అయింది ఆ వేళ ఇంకా ఆ రోజు నుంచి ఆయన రాజు మోడీ గారు ఆయన ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి ఆయన హీఈ్ ది ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం అయిపోయిన క్షణం నుంచి ఈజ్ ది ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ చేయగలుగుతారు అంతకు ముందు క్షణం హీఈ్ నాట్ ప్రైమ్ మినిస్టర్ ఆ క్షణం నుంచి ప్రైమ్ మినిస్టర్ హీ రిమైన్స్ వాట్ హీఈ్ అహం మోడీ అనే ఉంటారు ఇంకే పైన అనే ఉపాధి వచ్చి తగులుతుంది అది అహం రాజా అస్మి అహం బ్రహ్మాస్మి అలా కాదు అది అది రివర్స్ అది అహం బ్రహ్మాస్మి అంటే అర్థం ఏంటో చూస్తున్నాం అండి బ్రహ్మయేవ అస్తి ఉన్నది బ్రహ్మయే అహం అనేది బ్రహ్మ కంటే వేరే లేదు అహం వెళ్ళి బ్రహ్మలో కలిసిపోతే అహం బ్రహ్మాస్మి అది దాన్ని ఇంకా అహం మిగలదు రాజా వచ్చి అహంలో కలిసిపోయి అహం మిగిలితే అదే అహం రాజా అస్మి రాజా వచ్చి అహంలో కలిసిపోతుంది అహంలో చాలా ఉంటాయి అహంలో అహం మోడీ అహం అహం దిస్ అహం దాట్ అంటే చాలా ఉంటాయి వాటన్నిటికీ అదనంగా ఇప్పుడు ఏమొచ్చి ఏం కలుస్తుంది రాజా అనేది కలుస్తుంది దాన్ని ఉపాధి అంటారు ఓకే వేరే అహం బ్రహ్మాస్మిలో బ్రహ్మ వచ్చి అహంకి ఉపాధిగా అయినట్లయితే అది మహాదోషం కాబట్టి అహం అహం అనేది ఇంకా లేదు బ్రహ్మయ్యే గలదు అది అహం బ్రహ్మాస్మి దానికి దీనికి ఇంత తేడా ఉంది ఆ శిష్యుడికి తెలియదు వాడు ఏమనుకుంటాడంటే అహం బ్రహ్మ నేను బ్రహ్మనైపోయినాను ఆ విషయం నాకు తెలిసింది ఈ పైన నేనే బ్రహ్మను నేనే బ్రహ్మజ్ఞాని కూడా అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది ఇది మా గృహీయాత్ అని వారు అలా అక్కడ అలాంటి పొరపాటు వాడు చేయకూడదు శిష్యులు ఎటువంటి పొరపాటు చేస్తాడో గురువుకి తెలుసుకుని ఆ పొరపాటు చేయకుండా ఆపాల్సిన పూచి గురువు మీద ఉంటుంది కాబట్టి ఇది మా గృహీయాత్ ఆహ ఆచార్య అని ఆయన అనుకున్నారు మనస్సులో వీడు ఇలాంటి పొరపాటు పని చేయకూడదు ఈ విధంగా వీడు ఈ శిష్యుడు పొరపాటు చేసే అవకాశము గలదు అని గురువుగారు మనస్సులో అనుకుని ఆ అభిప్రాయాన్ని బట్టి ఆయన ఏమంటున్నారు ఇలా అంటున్నారు ఆహ ఆచార్య ఏమనంటే ఎది మన్యసే అని మొదలుపెట్టి ఆచార్యులు అంటున్నారు ఇలా అండవల్ల ఏమవుతుందంటే ఇలా అన్నంలో ఆయన అభిప్రాయం ఏమిటంటే ఇటువంటి పొరపాటు శిష్యులు చేయరాదు అని ఆ పొరపాటు చేయకుండా హెచ్చరిక చేయటం ఒకటి తర్వాత వాడి బుద్ధిని కొంచెం కుదిపి చూడాలి శిష్య బుద్ధి విచారణార్థం కుదిపి అని రాశారు శిష్యుని బుద్ధిని కుదిపి చూడాలి దీనికి స్థూణానిఖనన న్యాయము అని ఆ పదాన్ని కూడా వాడతారు శాస్త్రంలో వాడిందే నేను గుర్తొచ్చి చెప్పాను స్టోనా అంటే కొయ్య కొయ్యని నేలలో పాతి అది గట్టిగా ఉందా లేదా అని తెలియడం కోసం ఇలా కుదిపి చూస్తాడు కుదిపినప్పుడు అంటే ఏది సరిగ్గా పాతలేదు లోతుగా పాతి చుట్టూ రాళ్ళు రొప్పల వేసి బాగా తొక్కి బలంగా చేయాలి గట్టిగా చేయాలి చేసినట్లయితే అప్పుడు ఇలా ఇలా కుదిపినప్పుడు ఏమవుతుంది అది వైబ్రేట్ అవుతుంది తప్ప చె చెల్లించు బేస్సు స్థిరంగానే ఉంటుంది పైన వైపు రేట్ ఉంటుంది ఆ ఇప్పుడు బాగా పాతినట్టు దీన్ని స్థూణ నిఖన న్యాయం అంటే కొయ్యను గట్టిగా పాతుట అనే న్యాయము అనే ఆ విధంగానే ఈ శిష్యుడి బుద్ధిని కుదిపి పరీక్ష చేస్తున్నారు ఏమయ్యా నీకు బ్రహ్మ తెలిసిందా అని ఆయన్ని శిష్యుడిని ప్రశ్నించి కుదిపి పరీక్ష చేస్తున్నారు దీని మీద పూర్వపక్షం నను ఇష్టవాహం ఇతి నిశ్చితాతిపత్తి అక్కడ ఇది అని తప్పుబడింది ఇతి అని ఉండాలి కొన్ని తప్పులు ఒక రెండు డగనం ప్రూఫ్ రీడింగ్లు చేసినప్పుడు కనపడాలి అవి ఇప్పుడు కనపడతాయి అంతేది దానికొక సైక దానికో సైన్స్ ఉంది మన బుద్ధిలో ఉన్నది అక్కడ కనపడుతుంది అక్కడ ఉన్నది మనకు కనపడదు మన బుద్ధిలో ఉన్నదే అక్కడ కనపడదు రజు సత్వన్యాయం కాబట్టి నాకు ఇటీయే కనపడుతుంది ఇప్పుడు చాలా సావకాశంగా చూశాను కాబట్టి ఇది అని కనపడింది తప్ప మామూలుగా నేను ప్రూఫ్ రీడీ చేసిన పదిసార్లు కూడా నాకు ఇతి అనే కనపడింది అది కాబట్టి టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్ ఓకే అని ఇటీ అనే ఉందా మిగతా పుస్తకాల్లో అదర్ బుక్స్లోనూ ఓకే సో దీని మీద పూర్వపక్షం కాబట్టి మీ నేను పాఠం చెప్పాడు శిష్యుడు బాగా తెలిసింది నాకు అని అతను అనుకున్నాడు దాంట్లో అది కూడా తప్పే అది పాఠం చెప్తే బాగా తెలిసిందనుకోవడం కూడా తప్పే మీరు పాఠం నేను కోసం చెప్తారు బ్రహ్మను గురించి చెప్పినారు దేనికోసం చెప్పారు బ్రహ్మ తెలియడం కోసమే బ్రహ్మను గురించి చెప్పారు కదా అంటే వాడు తెలుసుకున్నాడు తెలిసిందే అనుకున్నాడు తెలిసి తెలుసుకునే తెలిసిందనుకోవడం అది కూడా తప్పేనా అని కోరుకుంటే నాకు బాగా తెలిసింది అని వాడు అనుకుంటే గురువు గారు సంతోషించాలి తప్ప ఎందుకంటే కొంతమంది శిష్యుల విద్యార్థులు ఎలా ఉంటారు అంటే శిష్యులే కాదు విద్యార్థులు ఏదో అడుగుతారు అడిగితే ఏదో ఆయాసపడి దానికి సమాధానం చెప్తే మళ్ళీ వెంటనే దాని మీద ఇంకో ప్రశ్న వేస్తారు వెంటనే ఇంకా ఆయాసం తగ్గనే లేదు మళ్ళీ ఇంకో ప్రశ్న దానికి సరే మళ్ళీ లేని ఓపిక తెచ్చుకుని దానికి సమాధానం చెప్తే మళ్ళీ వెంటనే ప్రశ్న వేసిస్తారు వాక్యం ఫుల్ స్టాప్ పెట్టేప్పటికీ ప్రశ్న రెడీగా ఉంటుంది అలా ఉంటారు అప్పుడు ఏమని చెప్తా ఉంటే చూడప్ప చెప్పింది కొంచెం విను చెప్పింది కొంచెం ఆకలింపు చేసుకో చూడడం తర్వాత అని ఏదో చెప్పాల్సి ఉంటుంది అంటే అలాగా కాబట్టి అలాగా ఉండడం కాకుండా చెప్పింది విని నాకు బాగా తెలిసింది అన్నాడని కోరలే అంటే అప్పుడు గురువుగారు ఏమన్నా ఏమన్నా శక్తి చాలా సంతోషించాలి అదిపోయి వాడిని ఏమో తప్పుబట్టి బాగా తెలిసిందన్నం కూడా తప్పే అని అలాగా దండయాత్ర చేయటం సరికాదు కదా కాబట్టి శిష్యుడు నాకు బాగా తెలిసింది అన్నట్లయితే దాంట్లో తప్పే ఉంది అది మనం అందరం సో అహం సువేద ఇది నిశ్చితా ప్రతిపత్తి అంటే జ్ఞానం తెలియడం విప్రతిపత్తి అంటే విరుద్ధంగా తెలియడం శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చలా అని గీతలో వస్తుంది చెపోయిన జ్ఞానాన్ని విప్రతిపత్తి అంటారు మంచి జ్ఞా యథార్థ జ్ఞానాన్ని ప్రతిపత్తి అంటారు కాబట్టి వాడికి యథార్థం మంచిగా జ్ఞానం కలిగి అది దృఢంగా ఉండడము ఎంత దృఢము అహం సువేద నేను బాగా తెలుసుకున్నాను అనేంత దృఢంగా వాడు తెలుసుకోవటము అది అభిష్టం అది మనం కోరదగ్గది కదా ఇష్టము కదా అది దాంట్లో తప్పే ఉందండి అని కోటపక్షం సిద్ధాంతం సత్యం కరెక్ట్గా నిశ్చిత ప్రతిపత్తి అంటే నిశ్చిత జ్ఞానం అంటే సంశయములు లేని జ్ఞానము అభీష్టమే కదా సంశయములు లేని జ్ఞానం అందరూ కోరుకునేదే గాని మరొకటి కాదు ఏమో తలుపు ఇక్కడున్న నువ్వు అటు వెళ్ళావు డస్ట్బిన్ వాడు కాదు అతనే ఇట్లా చాలా బుద్ధిమంతులు నేను డస్ట్బిన్ ఇవ్వాలనుకోవాలి అప్పుడప్పుడు ఆయన లేటుగా వస్తూ ఉంటారు ఆయన లేటుగా వచ్చి తలుపు కొట్టేమో అనుకుంటా కాబట్టి నిశ్చిత ప్రతిపత్తి అభీష్ మేమేం దానికి వ్యతిరేకం కాదు సిద్ధాంతం అంటున్నాడు మేమేం దానికి వ్యతిరేకం కాదు సంశయములు లేని జ్ఞానము ఎంతయో అభీష్టమైనది కానీ ఆ జ్ఞానం ఇలా ఉండడం మాత్రం సరికాదు ఎలాగా నహి అహం ఇది కాని నేను బాగా తెలుసుకున్నాను అనేది మాత్రం తప్పు బ్రహ్మ తప్పు మిగతా తప్పు కాదు ఇక్కడ మాత్రమే తప్పు ఎందుకంటే అది వివరిస్తున్నారా వేద్యం వస్తు విషయీభవతి వస్తువు తెలియబడే వస్తువు అంటే ఇతరము తెలియబడేది అది గనక ఇక్కడ విషయమైతే ది టాపిక్ ఈస్ దాట్ దాన్ని వీడు నేను బాగా తెలుసుకున్నాను అని వారు అది ఎంత మంచిది ఏదో న్యూటన్స్ లాస్ట్ గురించి పాఠం చెప్పాడు అనుకోండి అది తెలియదగిన వస్తువు దాన్ని వీడు బాగా తెలుసుకున్నాడు అంతకంటే కావాల్సిందేముంది దట్ ఈజ్ వెరీ మచ్ డిజైర్ కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు నేను ఒక చెప్తున్నారు ఇలాగా తెలియబడే వస్తువు ఇతరము తెలియబడేది అనే సందర్భంలో దానిని చక్కగా తెలుసుకుట అనే పరిస్థితి ఎంతయు అభీష్టము దానికి దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు ఏదో కట్టెలోవో వీటిని తగలబెట్టాలి అని మీరు అనుకుని నిప్పుల్లో వేశారనుకోండి అవి పూర్తిగా తగలబడ్డాయి అనుకోండి అంతకంటే కావాల్సిందేముంది చెత్త పోగొట్టి నిప్పు పెడతారు ఇండియాలో దానివల్ల టాక్సిక్ ఫ్యూమ్స్ వస్తాయి ఇవన్నీ ఆలోచించరు ఎలాగో కొంత చెత్త తగ్గితే అది మట్టిలో కలిసిపోతుందని ఇట్ ఈజ్ అన్ ఈజీ వే ఎందుకంటే ఆ చెత్తను ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నిప్పు పెడతారు నిప్పు పెడితే అది మొత్తం అంతా బురిదైపోయింది అనుకోండి ఆయ ఎంత బాగుంటుంది లేకపోతే ఏదైనా కట్టెలని పూర్తిగా ఏదో భస్మ తయారు చేయడం కోసం మీరు నిప్పు తగిలిస్తే దానికి మొత్తం అంతా భస్మ దట్ ఈ ది బెస్ట్ డిజైర్డ్ రిజల్ట్ అలా సగం కాదు సగం కాలేదనుకోండి అన్ డిజైర్డ్ రిజల్ట్ అదేవిధంగా కాబట్టి ఇప్పుడు మీరు తెలియట అనేది ఒక ఫంక్షన్ ఈ ఫంక్షన్ యొక్క గ్రిప్ లోకి మొత్తం తెలియదగిన విషయమంతా వచ్చేసిందనుకోండి దట్ ఈస్ ది మోస్ట్ డిజైరబుల్ థింగ్ ఎప్పుడు వస్తువు తెలియదగినది ఇతరము తెలియదగినది అయిన సందర్భంలో అది ఎంత అభీష్టం ఆగ్నిదృష్టాంతం ఇలాగా దహించేటువంటి అగ్నికి దే వస్తు అగ్నికి దహించబడే వస్తువు పూర్తిగా పర్ఫెక్ట్ గా కంప్లీట్ గా దహించబడినది అనే పరిస్థితి ఎలాగో ఆ విధంగా వేద్యమైన వస్తువు నిశ్చితముగా సందేహములు సంశయములు లేకుండా ఇన్కంప్లీట్ గా కాకుండా కంప్లీట్ గా తెలియబడినది అనే పరిస్థితి ఎంతయో అభీష్టము కాని నాతో అగ్నే స్వరూపమేవా ఇప్పుడు అగ్ని యొక్క స్వరూపం అది అగ్ని యొక్క స్వరూపమేమి వేడి అగ్ని తన స్వరూపమును తగలబెట్టుచున్నది అని చెప్పుటపోసాగాడు అజ్ఞ తన స్వరూపమును తగులబెట్టుట అది మాత్రం సంభవం కాదు తనకంటే ఇతరమైన దాన్ని తగులబెట్టుట ఇన్కంప్లీట్ గా తగలబెట్టడం కంప్లీట్ గా తగలబెట్టడం అనేవి ఉంటాయి తప్ప తన స్వరూపమును తానే తగులబెట్టుట అనేది ఉండదు అదేవిధంగా తన స్వరూపము బ్రహ్మ అని తానే తెలియుట అనేది ఉండదు అంటే దీన్ని బట్టి ఇంకో కొన్ని వాక్యాలు చెప్తాను మీరు పట్టుకోండి అంటే తనను తాను తెలియుట సంభవము కాదు మరి ఈ సాధనంతా దేనికి తనను తాను తెలియుట కోసం కాదు తాను తానుగా ఉండుట కోసం అంటే తాను తానుగా ఉండుట ప్రస్తుతం వేడు తాను తానుగా లేడుగా ఇంకొకటి ఏదో అయి ఉన్నాడు కదా అజ్ఞానం చేత తన ఎందుకు కల్పితమైన ఒక వ్యక్తిత్వాన్ని పెట్టుకుని ఆ వ్యక్తిగా బతుకుతున్నాడు తప్ప తాను తానుగా నిర్విశేషతన్య స్వరూపుడుగా ఉన్నాడా వీడు లేడు తానే భగవత్ స్వరూపమై ఉండి ఆ భగవంతుడు భక్తుడుగా ఉన్నాడు తప్ప తానే ఆ డివినిటీ ఈజ్ మై సెల్ఫ్ అని వీడు తెలుసుకుంటున్నాడా తెలుసుకోవట్లేదు వీడు ఏం చేస్తున్నాడు తన వ్యక్తిత్వాన్ని కల్పించుకుని దానికి తగ్గట్టుగా భగవంతుని ఇంకొక వ్యక్తిత్వాన్ని కల్పించి ఆ తనకున్నటువంటి ఆ వ్యక్తిత్వ లక్షణాలన్నీ భగవంతుడికి నెత్తి మీద ఆరోపించి ఆ భగవంతుడికి పెళ్ళని ఆయనకి కొడుకులని సంసారాన్ని తాను ఒక సంసారిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి కూడా ఒక సంసారిగా తీర్చిదిద్ది తాను అప్పుడప్పుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి దేవుణ్ణి కూడా డాన్స్ చేస్తాడని పెట్టుకునే ఈ రకంగా వీడు ఆ దైవత్వ స్వరూపం నుంచి దూరం అయిపోయాడు అలాగే చెప్పండి సంసారంలో ఉన్నవాడు అలాగే దూరంగా ఉన్నాడు వీడు దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి ఎంత దూరాల్ని వీడు కల్పించుకున్నాడంటే ఆ సంసారంలో ఉన్నవాడు కనుక ఓపెన్ మైండ్ ఉంటే వాడి ఎందుండే దైవత్వాన్ని వాడికి మీరు చెప్పొచ్చు అదే ఎవరు సోలీస్ పొటెన్షియల్ డివైన్ బాబు ఉంటే అవును కాబోలు అనుకుని ఆ ధరలో వెళ్ళడానికి అవకాశం అయినా ఉంది ఇంకా వీడిగా అది ఆ ఛాన్సే లేదు అసలు వీడు దేవుడికి తనకి మధ్యన దాత శక్యము కానీ గల్ఫ్ని క్రియేట్ చేసి పెడతాడు దేవుణ్ణి పేరుతో ఇంకా నేను దాసుణ్ణి నేను కంకరుణ్ణి దేవుడికి కైంకర్యం చేయడానికి తప్ప నేను దేనికి పనికిరాను అని వీడు ఫిక్స్ చేసి ఇంకా ఎంత గట్టిగా ఫిక్స్ చేస్తాడంటే హీ కెన్ నెవర్ ఎవర్ కమౌట్ ఆఫ్ దట్ డివిజన్ సో ఒక పండితులోకి ఆయన ఉండేవారు వైజాగ్లో ఆచార్యులు గారు మంచి పండితులు బాగా చెప్పేవారు పాఠాలయను రామాయణం చాలా అద్భుతంగా చెప్పేవారు ఆయన వైష్ణవులు ఆచార్యులు ఆయన స్వర్గస్థులైన పెద్ద వయస్సు స్వర్గస్థులు మంచి పండితుడే ఆయన స్వర్గస్థులైన ఆయన శిష్యులందరూ కలిసి సభ చేసుకుని ఆ సభలో వాళ్ళు చేర్చిన సిద్ధాంతం ఏమిటంటే ఆయన వైకుంఠానికి వెళ్ళి వైకుంఠంలో ఇప్పటికీ అక్కడ పాఠాలు చెప్తూ ఉంటారు అని పేర్ అది వేళ నిర్ణయం నేను ఐ గుడ్ నాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ప్రాపర్లీ ఆ వాతావరణం చూసి నేను ముక్కు మీద వేరేసుకున్నాను దే ఆర్ ష్యూర్ ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతారు తలుపులు తీసేసి ఆయన లోపలికి ఎంటర్ ఆయన ఒక మంచి బిల్డింగ్ ఇచ్చేశారు ఆయన అప్పుడే అక్కడ కూర్చుని వ్యాసపేట పెట్టుకుని పుస్తకం ఎదురకుండా పెట్టేసుకుని ప్రవచనాలు ట్ ఈజ్ దేర్ విషన్ వాళ్ళు నువ్వు యూఆర్ పొటెన్షియల్ డివైన్ అనే మాట వాళ్ళు ఎప్పటికీ అనుభవానికి తెచ్చుకుంటారండి అసలు సందర్భమే లేదు అసలు ఆ పాసిబిలిటీయే లేదు లేదా యాజ్ ఓపెన్ మైండ్ ఉన్నవాడు సంసారంలో ఉంటాడు వాళ్ళులో ఉన్నవాడిని అరే నువ్వు ఈ సంసారమైన కాలు తిరుగుతున్నావు స్వరూపం బ్రహ్మరా అంటే వాడు తెలుసుకునే అవకాశం ఉన్నాడు మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి చెప్తే వాళ్ళు చక్కగా తెలుసుకుంటారు ఈ బ్యాగేజ్ ఈ కల్చరల్ అండ్ రిలీజియస్ లాంగ్వేజ్ వాళ్ళకు ఉండదు కాబట్టి కనుక తనను తాను తెలుసుకొనుట తనే తానే బ్రహ్మ అని తనను తాను తెలుసుకొనుటంతో ఉండదు కాదండి తెలుసుకున్నాడు అంటే అది అబ్రహ్మ అయిపోతుంది అనకంటే భిన్నంగా ఉంటుంది అది అబ్రహ్మ అయిపోతుంది దేవుడి పేరుతో వీళ్ళు తెలుసుకునేవన్నీ కూడా అబ్రహ్మలే అబ్రహ్మడానికి బాగుండదని అపరబ్రహ్మలు అన్నారు నిజంగా ఇప్పుడు అవిద్య అనేస్తే మరీ బాగుండదని అపరా విద్య అన్నారు అవిద్య అనేస్తే అలా బాగుండదు కదా ఇప్పుడు వీడు పంతొమ్మిది వందల అరవైలో ఎంఎస్సీ పేసయ్యాడు ఎంఎస్సీ అప్లైడ్ ఫిజిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో డయోడ్లు ట్రయోడ్లు పెంటోడ్లు అవన్నీ కూడా తరోగా చదువుకుని ఎంఎస్సీ అప్లైడ్ ఫిజిక్స్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ లో పేసయ్యాడు అప్పుడు వీడికి ఒక ఉద్యోగం కూడా దొరికింది ఒక కంపెనీలో వాళ్ళు డయోడ్లు ట్రైఅోట్లు పెంటోడ్లు చేసి అమ్ముతూ ఉండేవాడు ఆ కంపెనీలో వీడికి స్పెషల్ ఉద్యోగం దొరికింది పంతొమ్మిది వందల తొంభై వచ్చింది వీడు రోడ్డు మీద ఉన్నాడు వీడి ఉద్యోగం వాడు చదువుకున్న చదువు ఇప్పుడు పుస్తకాల్లో ఎక్కడ గూగుల్లో కూడా దొరకదు డయోడ్ ట్రై ఓడ్ అంటే గూగుల్లో కూడా దొరకకపోవచ్చు ఏమండి కాబట్టి వాడిని ఏమనాలి నీ చదువు చదువే కాదు అనాలి అలా అనుకుండగా నీ చదువు అపరావిద్య అయిపోయిందా అప్సరేట్ అయిపోయింది మళ్ళీ కొత్త సంగతు నేర్చుకుంటూ ఉండు అని చెప్తారు అంటే తప్ప నువ్వు చదివింది చదివే కాదు అని చెప్పరు అలా చెప్పచ్చు కూడా అపరావిద్య అంటే అది అది కూడా ఒక విద్యే సో ఎనీవే అవిద్యాన్నానికి బదులుగా అపరావిద్య అన్న అబ్రహ్మ అనేకుండా మీరేదో విగ్రహం పెట్టుకుని పూర్తి అబ్రహ్మ అనేకుండగా అబ్రహ్మ అనేసే ఇచ్చు ఏం చేత నీకు ఎదుర్కొన్నా ఉన్నది జడము బ్రహ్మలా అవుతుందండి బ్రహ్మచేతనం కదా అది జడమా కదా జడమే కాబట్టి అబ్రహ్మ కొట్టి వాళ్ళంటే కొంతమంది అలా అనేస్తారు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక గాంధీ గారి దగ్గర ఒక ఫిలాసఫర్ గాంధీ గారికి ఒక ఫిలాసఫర్కే ఒక సమావేశం ఉంటాయండి ఆ టాపిక్ ఏమిటంటే శ్రీనాథ్ టెంపుల్ కి ఎవరో ఫలానా పొలం వాళ్ళు రాకూడదు అని వాళ్ళు అడ్డు పెట్టారు అడ్డుపడితే గాంధీ గారు సత్యాగ్రహం చేశారు హరిజనులు కూడా టెంపుల్లోకి రావాల్సిందే అని ఎలా చేయాల్సిందే అని సత్యాగ్రహం చేశారు ఎలా చేశారు ఆ సందర్భంలో ఈ ఫిలాసఫర్ని వాడు చేసేయన్నారు ఆయన ఉన్నాడు కదా ఈ డన్ మేటర్ డజన్ మేటర్ అదేటండి వాళ్ళని దేవుడిని దర్శించడానికి వెళ్తానంటే వాళ్ళు వద్దంటుంటే ఈయన సత్యాగ్రహం చేసి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించాడు కదా గ్రేట్ అచీవ్మెంట్ కదా అదే ఐ డోంట్ థింక్స్ ఆఫ్ I mean, what do you mean, I don't think so? It just doesn't matter whether you go to the temple or you not. It just doesn't matter. Anjipada. Kabat, konta konta karayakhandi ke jepiwalhe uttar philosophers no bhik anirakalun kaayi. Kabat, abrahmanakundada, apara-brahman. And abrahman te vada ki manasya kastava kusuna, apara-brahman te. Shela, something is, some status is given, all that. Kabat, తనను తాను తెలుసుకునుటానే బ్రహ్మ తానే ఉండగా తనను తాను తెలుసుకునుటా అన్నది ఉండదు లైక్ అగ్ని తగలబెట్టును అన్నింటినీ తగలబెట్టును తనను కూడా తగలబెట్టుకునును అని చెప్తా అగ్ని తనను తగలబెట్టుకుంటుందా తగలబెట్టుకు మంచుగడ్డ అన్నింటికీ చల్లదనమును కల్పించును పనిలో కొన్నిగా తనను కూడా తాను చల్లగా చేసుకొనును అని చెప్పగలరా నేను యునాట్ అలాగే అహం బ్రహ్మవేద అని చెప్పడానికి వీలు లేదు మరి ఏముంటుంది వీలు బ్రహ్మయ ఉండుక దానికి వీలుంటుంది కాబట్టి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మైవ బ్రహ్మవేద బ్రహ్మైవ భవధవతి బ్రహ్మగా అయిపోయి అలా ఉండడానికి అవకాశం ఉన్నదే గాని నేను బ్రహ్మను బాగా తెలుసుకున్నాను అన్నాడే పడిపోయారు పోతుంది అగ్ని తగు బాగా రగలబెట్టింది దేనిని కాగితాడనో పెర్ఫెక్ట్ అగ్ని బాగా రగలబెట్టింది దేనిని అగ్ని నో కరి నాడు యాక్సెప్టబుల్ ఓకే అని అప్పుడు చెప్తున్నారు శంకరుల కాలంలో వేదాంతము అంటే అద్వైతమే కాలంలో ఆయన కాలంలో అద్వైతికాని వేదాంతి లేడు ఉపనిషత్తులలో ప్రవేశించి ఉపనిషత్తులను పర్సూ చేసిన వాళ్ళు కొంతమంది ఉండేవారు వాళ్ళకి ఔపనిషదులు అని పేరు అన్ని దర్శనాలతో పాటు ఏదో దర్శనము నైయాయికులు వైశేషికులు అలా ఉండేవారు అలాగే ఔపనిషదులు వీళ్లలో వీళ్ళ కూడా మళ్ళీ వాదోపవాదాలు ఉన్నప్పటికీ అంతటా కూడా ఉపనిషత్తు అంటే అద్వైతమే అనే ఒక నిశ్చిత అభిప్రాయంలో ఉండేవారు ఉపనిషత్తు అంటే అద్వైతమే దాంట్లో మళ్ళీ రెండు మాటలు లేవు ఉపనిషత్తు అంటే అద్వైతం నో టూ ఒపీనియన్స్ ఆ తర్వాత కాలంలో ఏమైందంటే రామానుజాచార్యులు ఆ తర్వాత మధ్వాచార్యులు వచ్చారు వీళ్ళు ద్వైతులు రామానుజాచార్యులు ఎప్పుడైతే విశిష్టాద్వైతం అన్నారో అది ద్వైతమే మీరు చూడండి రామానుజ సంప్రదాయంలో చూడండి ద్వైతమా అద్వైతమా అని ద్వైతమే కదండి విశిష్ట అని పేరు పెడితే ఏమిటండి అది ఒక్కటే ఫలానాదాలతో కూడిన ఒక్కటి విష్ణువు ఒక్కడే లక్ష్మీదేవితో కూడి ఉన్న విష్ణువు ఒక్కడే అంటే ఇప్పుడు ఒక్కడైనట్ట రెండ రెండైన విశిష్ట దేవుడు ఒక్కడే చిత్త చిత్తులతో కూడిన దేవుడు ఒక్కడే ఇప్పుడు ఎన్నయ్యాయి మూడయ్యాయి చిదచిద్ విశిష్ట అని అంటే దాని చిదచిద్ విశిష్టాద్వైతం విశిష్టాద్వైతం అంటే చిదచిద్ విశిష్ట అద్వైతం చిదచిద్ విశిష్టాద్వైతం అంటే ఒకట మూడా మూడే చిత్తులు అనేకము అచిత్తులు అనేకము ఇప్పుడు ఎన్ని అయింది అది అనేకమైన సో ఆ తర్వాతి కాలంలో మీకు ద్వైత సంప్రదాయాలు వచ్చాయి ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది దీనికి స్వామి వివేకానంద పాయింట్అవుట్ చేశాడు పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ లోని పాయింట్అవుట్ చేశాడు ఆయన అదేంటంటే వేదానికి మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఇండియాలో నిలబడలేరు వేదం అనడా వేదం వచ్చిన వాడు ఎవరు ఉండడు ఈ వేదం వేదం అనేవాళ్ళు కావాలి వేదం రాదు వేదం రానక్కర్లేదు కానీ వేదము అంటూ ఉండాలి అంటూ అయ్యప్ప వేదము అంటే మీ అయ్యప్ప సంప్రదాయం సాగిపోతాం బాబా వేదము సాగిపోతాం బుద్దిజం వేదం వద్దు ఇండియా నుంచి బయటికి పోయింది జైనిజం ఏదో స్ట్రగుల్ అవుతుంది వేదంతో రాజీపడి స్ట్రగుల్ అవుతుంది అసలు మూర్తి కూజని జైన్లో పెట్టారని ఒక సిద్ధాంతం కూడా ఉంటుంది అంతకుముందు లింగాలు శివలింగము అలాగే రూపంగానే రూపాలు ఉండేవి జైన్లు వచ్చి చక్కగా వాళ్ళ దగ్గర కూడా ఉండేవి శిల్పకాల శిలా శిల్పకారులు ఉన్నదాన్ని బ్రహ్మాండమైన అందమైన ముక్కు చెవి అంతా బ్రహ్మాండంగా పెట్టి ఆయన మహావీరుడికి శ్రవణానికి ప్రాముఖ్యం వచ్చేవారు బాగా శ్రవణం జయంతి శాస్త్రం అని ఇప్పటికి మీరు జైన్ చేస్తూ ఉంటారు అంతేదాయనికి పెద్ద పెద్ద చెవులు పెట్టి రూపాల దేవాలయాలకి మూల పురుషులు వాళ్ళండి దాన్ని రామానుజాచారులు బాగా పైకి పట్టుకొచ్చారని హిస్టారీన్స్ ఎకడమిషియన్స్ చెప్పే మాటలు అది అదంతా జైనుల నుంచి వచ్చింది ఆ సంస్కారం బుద్ధుడు విగ్రహానికి అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు ఆయన ఆ బౌద్ధులు ఏం చేశారంటే జైనుల నుంచి నేర్చుకున్నారు పోటీ బౌద్ధులు బౌద్ధులు నేర్చుకున్నదో ఒకసారి అవాళ్ళ ఇండియా నుంచి బయటకే పోయారు వీళ్ళు మిగతా వాళ్ళు నేర్చుకున్నారు ఆ రామనుజులు వీళ్ళందరూ కూడా బాగా నేర్చుకున్నారు అని ఒక అభిప్రాయం ఇవన్నీ అకాడమిక్ ఒపీనియన్స్ దేర్ మే బీ సమ్ పాయింట్ ఇట్ ఆల్వేస్ అకాడమిషియన్స్ చెప్పిన దాంట్లో అప్పుడప్పుడు సుఖరాము అధ్వానంగా కూడా చెప్పే సందర్భాలు కూడా వచ్చు కానీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తారు శోధన చేసి చెప్తారు వాళ్ళకి మన శిష్యుల్ని పెట్టుకోవాలి మన సంప్రదాయాన్ని బాగా ప్రచారం ఇలాంటివి ఉండవు వాళ్ళకి వాళ్ళకేముంటుందంటే ఆ పుస్తకాలు యూనివర్సిటీ ఓపిహెచ్డి స్టూడెంట్ ఇదే ఉంటారు అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని బాగా స్టడీ చేసి అంతనే ఎగ్జామిన్ చేసి అకారంగా ఓ కీసీ చోట పెడతారు కాబట్టి ఓ రకంగా వాళ్ళు చాలా ఓపెన్ మైండ్తో ఉంటారని చెప్పొచ్చు బట్ దే ఆర్ ఎక్సెప్షన్స్ ఇన్ దట్ ఆల్సో వాళ్ళకు కూడా ఏదో ఎజెండా పెట్టుకుని మోసపూరితంగా చేసి వాళ్ళు లేకపోలేదు బట్ అకాడమిషియన్స్ చెప్పిన దాన్ని మనం ఓపెన్ మైండ్తో పరిశీలించాలి వీడు సరిగ్గా చెప్తున్నట్టు లేదా వీడు కొంత మోసబుద్ధితో చెప్తుంటే తిరస్కరించాలి కమ్యూనిస్ట్ అకడమిషియన్స్ ఉంటారు వాళ్ళ కమ్యూనిజంని ముందుకు తీసుకెళ్లడం కోసం ఏదో చెప్తాడు వాడిని మనం స్వీకరించకూడదు అలా కాకుండా క్లీన్ అకడమిషియన్స్ ఉంటాయి వాళ్ళకి అటు కమ్యూనిజము ఇటు సోషలిజము ఇవే ఉండవు వాళ్ళకి శాస్త్రం చదువుకోవడమే ఉంటుంది వాళ్ళకి అటువంటి వాళ్ళు చెప్పింది మనం స్వీకరించాలి పరిశీలించాలి స్వీకరించినక్కర్లేదు సో కాబట్టి వేదము అని దానికి పేరు పెట్టాలి కనుక పెడితే అది నిలబడుతుంది కవిత నిలబడతారు అందుకోసం ఈ సంప్రదాయాలన్నీ వేదానికి తమను తాము ముడిపెట్టుకున్నాయి ఆఖరికి ద్రవిడ భాషలో వ్రాసిన ఆ ద్రవిడ భాష అంటే రామనుచారుల యొక్క మదర్ టంగ్ అని ఆ భాషలో వ్రాసుకున్నటువంటి పాటలు ఆ భాటలో ఆ భాషలో రాసుకున్న పాటలు ఈనాడు ఆయన కొడుకు హోటలు సుశీల్లో సునీల్లో వెంకటేశ్వర స్వామిదేవో సుమని వెంకటేశ్వర స్వామీదేవో బద్యాలు ఎవరు వస్తున్న బద్యాలు కాదు గీతాలు ఓ వెంకటేశ్వర నీవు ఏడు కొండల మీద ఉన్నావు భక్తు దినాలందరినీ కాపాడుతున్నావు ఓ వెంకటేశ్వర అది ఒక గీత ఒకటి రెండు మంగ పద్మావతి నీకు దేవేరి మంగా దేవి నీకు సహచారిణి భక్తులందరూ నీకు అనుచరులు ఓ వెంకటేశ్వర ఓ వెంకటేశ్వర అది రెండో పద్యం మూడు అలా వస్తూ ఉండి వాడు శివుడికి ఇవన్నీ రాసి పెట్టుకుంటే ఒక విషయంలో కాబట్టి అలా రాస్తూ ఉండి వాడు ఒక ఆయన ఆయన అలా రాస్తూ చాలా మంచివాడు పాప అవతారు మంచి మంచి విషయాలు రాసేవాడు సో ఇది ఇది ఎందుకు చెప్పినట్లేదు ద్రావిడ వేదం కాబట్టి ద్రావిడ భాషలో అలా రాసుకున్నారు తమిళంలో అలా అండాలి అండాలంటే రాసుకున్నారు రాసి అని వేదము దానికి వేదము దీనికిప్పుడు దీనికి వేదము అని పేరు పెడితే ఇట్ గెస్ ఎస్టాబ్లిష్ సో మచ్ సో క్రిస్టియన్ మిషనరీస్ కూడా వేదము బైబిల్ వాడు బైబిల్ వేదమని ఎప్పుడైతే అన్నాడో దట్ ఈస్ ది డేంజర్ సిగ్న ఇంకా బైబిల్ ఇండియా నుంచి బైబిల్ పోకపోతే అది స్థిరపడిపోకము వీళ్ళు ఆచార్యులు వీళ్ళు చెప్పేదానికి వేదానికి ఏమీ సంబంధం లేదు ఈ ద్వైతాచార్యులు చెప్పేదానికి వేదానికి రూపాయిలో నయా పైసా సామ్యం కూడా లేదు వీళ్ళు చెప్పింది విడ్డూరంగా ఇటో వేదంలో ఇవేమీ ఉన్నా కానీ వేదముతో ముడిపెట్టాలి నిలబడాలంటే వేదం వేదాంతమైతే ఇంకా మంచిది అంచేత వీళ్ళు ఏం ఆ ఉపనిషత్తులు తీసుకుని వాడికి వ్యాఖ్యానాలు రాశారు ఉపనిషత్తులో తత్వమసి అని తొమ్మిది సార్లు అంటారు ఏం చేయడం ఆయన ఏం చేశారు దర్శన అతత్వమసి అని తెలిసారు తత్వమశి శ్వేతకేత అనుంటే అతత్వమశి శ్వేతకేత ఓ శ్వేతకేతు నువ్వది కాదురా నువ్వది కాదురా దుష్ట సమాసం సమాసం కూడా సరికాదు అది నువ్వు కాదురా అంటే అవని చెప్పాలి త్వం తత్వసి అని చెప్పాలి తత్వం నాసి అని చెప్పాలి కానీ దాన్ని ఆ నా తీసుకెళ్లి ఆ వెర్బుకు పెట్టాల్సిన నా తీసుకెళ్లి తత్తుకు పెట్టి దాన్ని సమాసం చేయటం అంగీకారం కాదు గ్రామర్ ఒప్పుకోదు అయినా కూడా వేదానికి గ్రామర్ ఎందుకు పాటించాలి వేదంలో గ్రామర్ పాటించాలి అతత్వంశ్రీయ అంతే ఆయన గుండెలు తీసిన బొంతు మంత్రాన్ని మార్చి పారేసి అతత్వంశ్రీయ ఇంకో ఆచార్యుడు ఏం చేశాడు తస్యత్వం రెండు సమాసపదం రెండింటికి సమాసం ఉండదు పానే ఒప్పుకోలేదు అంటే సుక్షుపాని వీళ్ళేదో సర్దుబాటు చేస్తారు తస్యత్వం అని సమాసం చేశాడు తత్వం అసి దీని మీద ఒక అబ్జెక్షన్ పదపాఠం ఉంటుంది పదం ఉంటుంది కదా నమకే రుద్ర వన్యవే ప్రతి పదపాఠం ఉంటుంది ఆ పదపాఠంలో ఏమనుంది తత్వం అసి అని ఉంది అది సమాసపదం కాదు సమాసపదం అంటే ఎలా ఉంటుందో నిమిషా తత్వం అసి అని చెప్పాలి అప్పుడు తత్వం సమాసపదం కనుక తత్వమితి తత్వం అని చెప్పాలి దాన్ని వేష్టమంట గణపతి గుంహవామహే గణపతిమితి గణపతి అని అలా చెప్పాలి అవేమీ లేవు పిటగనర్థం తత్ అనే ఉంది కానీ ఈయన అవన్నీ పట్టించుకోకుండా తస్యత్వం అని ఆశీర్వాద షష్ఠీ పెట్టారు షష్ఠీ తత్పురుష పెడితే ఏమైపోతుంది డివిజన్ వచ్చేస్తుంది ఆ రాజుగారి భటుడు వీడు రాజ భట రాజుగారి భటుడు అలాగా దేవుడికి కెంకరుడవు తత్వం అంటే తస్యత్వం అని ఈ విధంగా వేదాంతంలో ద్వైతం అనేది పదోశతాబ్దానికి ముందు లేదు అది మీకు ఎలా తెలుసుందని మీరు అడగచ్చును భాష్యకారులు ఎలా మాట్లాడతారంటే ద్వైతం అన్నది వేదాంతంలో లేదు వేదాంతానికి బయట ఉన్న ద్వైతం గురించి మాట్లాడతారు వేదాంతం అంటే అద్వైతమే అలా చెప్తారా అర్థమైన మీకు పాయింట్ నేను చాలా దూరం తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చాను కాబట్టి శంకర చదివితే శంకరాచార్యుల కాలంలో ఉపనిషత్తులలో అద్వైతము తప్ప ద్వైతము లేదు ద్వైతాద్వైతమున్నది కేవల ద్వైతము లేదు అద్వైతంతో పాటుగా ద్వైతం యొక్క ఛాయలు వాళ్ళు ఏం చేశారంటే ఆ ద్వైతాన్ని అద్వైతంతో పాటుగా రికన్సైల్ చేసి ప్రయత్నం చేసి చొప్పించే ప్రయత్నం చేశారు బోధాయనుడు భర్తృప్రపంచ అంతే తప్ప కేవల ద్వైతం అద్వైతాన్ని తోసిపుచ్చిన ద్వైతం అనేది ఉపనిషత్తులలో అసలు లేనే లేదు కానీ ఈనాడు పరిస్థితి ఏమిటి అకాల ప్రవాహంలో ఆ పరిస్థితి మారింది ఇప్పుడు చూడండి వాక్యం సో బ్రహ్మ బ్రహ్మంటే ఎవరో తెలుసునా వేదితు స్వాత్మ బ్రహ్మ సర్వస్య ఎవడైనా అవని తెలుసుకునేవాడు ఎక్కడుంటే అక్కడ సర్వస్య వేదితు వాడు బ్రాహ్మణుడోని క్షత్రియుడోని మనిషి కానీ దోమ కాని నక్క కాని కుక్క కాని సర్వస్య వేదితు ఆ తెలుసుకునే వాని యొక్క స్వాత్మ తన స్వరూపము ఆ తెలుసుకునేవాడు తన యొక్క కల్పిత వ్యక్తిత్వాన్ని ముందుకు పుష్ అది బ్రహ్మ కల్పిత వ్యక్తిత్వం బ్రహ్మ కాదు కానీ తన స్వరూపము అన్నప్పుడు మటుకు అది బ్రహ్మయే అనే ఈ మాట వేదాంతముల ఎందు నిశ్చితమైన విషయము అని అంటున్నారు అంటే అక్కడ పేచీ లేదు అక్కడ ఇష్యూ లేదు వేదాంతంలో ఇష్యూ లేదు ఇష్యూ ఎక్కడుంది వేదాంతం నుంచి బయటకు వస్తే తార్కికులు సాంక్షలు మొదలైన వాళ్ళందరూ ద్వైతులు ఉన్నారు దే ఆర్ అవుట్ సైడ్ వేదాంత ద్వైతులు ఉన్నారు బట్ వితిన్ ది వేదాంత ద్వైతులు ద్వైతము లేదు అది శంకరుల కాలం అని మీరు గమనించాలి వేదాంతులున్నాయి ఔపనిషత్తులు అంటే వేదాంతులు అది మార్చేశారు పదోశతాబ్దం తర్వాత ఔపనిషదులంటే అద్వైతులే అనే పరిస్థితి మారిపోయింది ఇది ఎలా ఉండేదంటే స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ అంటే దేశభక్తియే అన్నట్లుండేది స్వాతంత్రం తర్వాత మారిపోయింది అలా సంథింగ్ లైక్ దట్ పార్టీ దృష్టిగా చెప్పిన దృష్టాంతం కాదు మీకు అర్థం అవడం కోసం దృష్టాంతం చెప్పాలి తదేవ ప్రతిపాదితం ప్రశ్న ప్రతివచనోక్త్యా శ్రోత్రం ఇత్యాద్య ఉపనిషత్తులన్నింటిలోనూ ఆ జ్ఞాత ఎవడైతే ఉంటాడో జ్ఞాత యొక్క స్వరూపమే బ్రహ్మ విషయం నిశ్చితమైన విషయం అన్ని ఉపనిషత్తులు అలాగే ఇక్కడ కూడా అంతే ఈవెన్ దిస్ ఉపనిషత్తు ఈస్ లైక్ డాక్ ఈ ఉపనిషత్తు ఎలా ప్రారంభమైనది కృష్ణ ప్రతివచన రూపంగా ప్రారంభమైంది ప్రారంభమై మన మన కేనేషితం పతతి మన ప్రదేషితం మనహ అని ప్రారంభమైంది దానికి సమాధానంగా శ్రోత్రస్య శ్రోత్రం అని సమాధానం చెప్పారు అంటే ఈ సకల జగత్తును అంతర్యాను రూపంగా ఉండి శాసించేటువంటి ఆ పరబ్రహ్మ యొక్క తత్వమేది అని అడిగాడు వీడు అడిగితే శ్రోత్రస్ శ్రోత్రం మనసో మనహ శ్రోత్రోత్రం అంటే ఆత్మానర్థం आत्मे ब्रह्म अदे विधा विशेष कुणि स्वरूपमे ब्रह्म अस निश्चय यदवाचा अनभ्युति ఏన వాగ్యుద్యతే ఏది వాక్కుచేత వర్ణింపశక్యము కానిదో ఏదైతే వాక్కును ఏదైతే వాక్కుకు వెనుక నుండి వాక్కును ప్రవర్తిల్లజేస్తున్నదో అని చెప్పడం ద్వారా స్వాత్మయే బ్రహ్మ తనస్వరూపమే బ్రహ్మ అనే విషయం చాలా కష్టముగా నిర్ధారణ చేయబడినది తర్వాత ్రహ్మవిత్ప్రదాయ నిశ్చయ ఆయన అడిగిన ప్రశ్న దానికి ప్రతివచనము ప్రతివచనాన్ని మరింత గట్టిగా నిర్ధారణ చేయుట నిశ్చయాత్మకంగా చెప్పుట ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రశ్న ప్రతివచన రూపంగా ఏ సత్యాన్ని మనం నిర్ధారించుకున్నామో ఈ సత్యమే ఆ బ్రహ్మవేత్తల యొక్క పరంపరలో కూడా లభిస్తున్నది అక్కడి నుంచి వచ్చేటువంటి ఆగమం ఏదైతే కలదో అన్యదేవతద్విదిత దో అవిదిత ది అనే ఆగమం బ్రహ్మవేత్తల యొక్క ఇతి శుశ్రుమ పూర్వేషామునుంది కదా ఆ ఆగమం ఏదైతే కలదో శ్రీకృష్ణుడు కూడా అలాగే మాట్లాడతారు పూర్వై పూర్వకరం కొరతం పూర్వై పూర్వతరం కొరత కురు కర్మ తస్మాత్వం పూర్వ పూర్వతరం కొరతం అంటే ఒక సంప్రదాయం వస్తోంది ఒక పరంపర వస్తోంది అది కూడా మనం చేసుకున్న నిశ్చయాన్ని సపోర్ట్ చేస్తోంది అనే విషయం కూడా మనం చూసినాము దాన్ని బ్రహ్మవిత్ సంప్రదాయ నిశ్చయ ఉ్రహ్మవేత్త సంప్రదాయంలో వచ్చిన నిశ్చయం ఏమిటంటే తనస్వరూపమే బ్రహ్మ ఓకే ఎందుకంటే హేయోపాదేయము కానిది బ్రహ్మ అన్నప్పుడు కేవలము తన స్వరూపమే హేయము కాదు ఉపాదేయము కాదు కనుక తన స్వరూపమే బ్రహ్మ అని ఆ సంప్రదాయ నిశ్చయం కూడా మనం చూసి ఉన్నాము ఉపన్యస్త ఉపసంహరిష్యం చూడండి ఉపక్రమ ఉపసంహారాలను బట్టి వస్తు తాత్పర్యాన్ని నిర్ధ నిర్ణయిస్తారు ఉపక్రమంలో చెప్పిన దాన్ని ఉపసంహారంలో చెప్పిన దాన్ని చూసుకుంటే మీకు అక్కడ చెప్పదలుచుకున్నది ఏది అన్నది తెలిసిపోతుంది దాన్ని తాత్పర్యలింగము అని అంటారు ఉపక్రమ ఉపసంహారవు రెండు కలిపి దిస్ ఇస్ ది టాపిక్ దిస్ ఇస్ ది కంక్లూషన్ అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు కాబట్టి ఉపక్రమం అంతా చూసి ఉన్నాం ఇప్పుడు ఆత్మయే బ్రహ్మ అది ఉపక్రమం సరిగ్గా అదే ఖండలో రెండవ ఖండ అంతమునందో ఇక్కడ ఉపసంహారని కూడా చేయబోతున్నారు ఏమని అవిజ్ఞాతం విజానతా ఎవరైతే తెలిసింది అంటారో వాళ్ళకి తెలియలేదు ఎవరికైతే తెలియబడదు అని అంటారో వాళ్ళకే తెలుస్తుంది తెలిసినది అని చెప్పబోతున్నారు దాన్ని బట్టి ఆత్మయే బ్రహ్మాన్ని స్పష్టం కాలేదా ఎవడైతే బ్రహ్మ తెలిసింది అన్నాడో వాడికి తెలియలేదు ఎందుకంటే బ్రహ్మ ఆత్మ ఆత్మ తెలియబడదు తెలియబడనిదే ఆత్మ నిజాన్ని కాబట్టి ఎవరైతే తెలిసిందన్నాడో వాడికి తెలియలేదు ఇది ఎలాగంటే దీనికి ఒక దృష్టాంతం ఇన్ఫినిట్ మీకు తెలుసా అని అడిగారు అనంతము తెలుసా అని అడిగారు అదితో విద్యార్థి చెప్పాడు తెలుసండి అది ఇలా ఎనిమిదిని పడుకోబెట్టినట్టుగా ఉంటుంది అని చెప్పారు ఓకే ఇంకో విద్యార్థి చెప్పాడు అది తెలియబడేది కాదు సార్ అని ఇంకో విద్యార్థి చెప్పాడు కాబట్టి నేను తెలుసుకునే తెలుసుకోలేదు ఎందుకంటే తెలియబడేది కాదు ఇప్పుడు ఏ విద్యార్థి కరెక్ట్ చెప్పినట్టు రెండో విద్యార్థి రెండో విద్యార్థి చెన్నైలో ఉన్నప్పుడు అనంతత్వ్ మాట్లాడుతున్నాడు అని తెలుసుకోవడం ఎలాగా అన్నారు కాబట్టి ఎవరికైతే తెలియలేదో వారే తెలుసుకున్నవారు ఎవరు తెలుసుకున్నామంటున్నారో వారు తెలిసిన వారు కాదు అని ఈ విధంగా కూడా ఉపసంహారంలో కూడా ఆత్మయే బ్రహ్మ అని ఈశ్వతి చెప్పబోతోంది తస్మా శిష్యుదే శిష్యుడు గనక అహం సువేద నేను బాగా తెలుసుకున్నాను అనే నిశ్చయంలోకి వాడు వచ్చినట్లయితే రే నీ నిశ్చయం తప్పు మొయ్ అది కరెక్ట్ కాదు సర్దుకో అని నిరాకరించటము ఎంతయూ తగి ఉన్నది ఓకే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి